అజాతమైన తత్వము పుట్టుతున్నది అని ఈ వాదులు చెప్తారు అంటే దీంట్లో మీరు గమనించాల్సిన రహస్యం ఏంటంటే మనిషి వైరుధ్యములతో జీవిస్తూ ఉంటాడు విరోధాన్ని జీవితంలో భాగంగా చేసుకుని జీవిస్తూ ఇక్కడ సిద్ధాంతం ఏమండి కొంచెం కఠినంగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది సంచేతనే కఠినంగా ఉంటుంది అంత సింపుల్గా తూమచ్చే సింప్లిసిటీ కారణంగానే కఠినంగా ఉంటుంది మనుజు మనుష్యులు కొంత జటిలత్వానికి కాంప్లెక్సిటీగా అలవాటుపడి ఉంటారు ఇప్పుడు చూడండి మన జీవితంలో విరోధములు ఉన్నంత వరకు మనకి సత్యము జ్ఞా అవగా సాక్షాత్కరించదు సత్య సాక్షాత్కారము కావాలి అంటే వైరుధ్యం ఉండకూడదు జీవితంలో వైరుధ్యము ఉంటే మనకి తెలుసున్నది ఒకటి చేసేది వేరొకటి లేదా మన జీవితంలోనే పొద్దున్నో ఉన్న స్థితి సాయంకాలము మధ్యాహ్నమో ఉండే స్థితికి విరుద్ధంగా ఉంటుంది అటువంటి ఇప్పుడు ఉదాహరణకి పొద్దున్న హెల్త్ టానిక్స్ తీసుకుని సాయంకాలం ఆల్కహాల్ తీసుకున్నాడు అది అది ఏమి హెల్త్ ఎలా కుదురు కాబట్టి ఆ రకంగా వైరుధ్యము ఉన్నట్లయితే కాంట్రడిక్షన్స్లో జీవించేవాడు వాడు సంసారిగా మిగిలిపోతాడు తప్ప వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేడు ఇప్పుడు ఈ కామనలు వద్దు మనకి పాఠం చెప్తారు ఎందుకు చెప్తారు పాఠం అంటే చూడండి మనము మన స్వరూపము పూర్ణము అని తెలుసుకోవాలి కామన్ అంటే ఏమిటి మన యొక్క వెలితికి మనం అభివ్యక్తం చేయటం పేరే కామన బయట ఏదో ఉంది దాన్ని మనం పొందితే మనం ఉద్ధరింపబడతాము మనకేదో గొప్ప శోభ వస్తుంది ఆ వస్తువు లేకుండా మనకి శోభ లేదు అనే ఒక భావము దాని పేరే కామన అని పేరు సో ఆత్మ పూర్ణము తెలుసుకోవాలి అనే లక్ష్యం పెట్టుకుని కామనల వెంట పరుగు పెడుతుంటే అసలు కామనల్ని ఎంటర్టైన్ చేసినట్లయితే ఈ పూర్ణత్వానికి ఆ కామన ఉండే పరిస్థితికి వైరుధ్యం ఉండడం చేత ఈ పూర్ణత్వం మరుగున పడి ఉంటుంది అందుగురించే కామనలు లేకుండా ఎప్పుడు సిద్ధిస్తుందో అప్పుడే వాడు జ్ఞానాన్ని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు అని చెప్తారు కాబట్టి వైరుధ్యాన్ని మన జీవితంలో ప్రవేశించకుండా చూసుకోవాలి కొన్ని వైరుధ్యాలు ఇప్పటికే ఉంటాయి వాటిని దూరం పెట్టే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది సాధారణంగా మనుషులు వైరుధ్యాల్లో జీవిస్తూ ఉంటారు ఆ విధంగా తమ కష్టాలను తామే కొని తెచ్చుకుంటారు ఎవరిలో పైవాడి కష్టాన్ని కలిగించాడని ఇంకొక మనిషి కష్టాన్ని భాగవతంలో ఓ ప్రసంగంలో వస్తుంది ఇంకో మనిషి కష్టాన్ని కలిగించాడు దుఃఖాన్ని కలిగించాడు అనే మాట అంగీకారం కాదు అలాగే ఎవరోలో దేవతలు దుఃఖాన్ని కలిగించారు గ్రహాలు గ్రహ కర్మ అని భాగవ ఏకాదశి స్కంధంలో గ్రహాలు దుఃఖాన్ని కలిగించాయి కాలము దుఃఖాన్ని కలిగించింది కర్మ దుఃఖాన్ని కలిగించింది ఈ అభిప్రాయాలన్నీ కూడా సరికాదు మరి కర్మ కూడా కలిగించదా అంటే చూడండి మీరు మనస్సుకి సాక్షిగా నిలిచి ఉంటే మీకు కర్మ కూడా దుఃఖాన్ని కలిగించలేదు ప్రారంభ కర్మను కూడా అధిగమించవచ్చు మనస్సు ఏడల సాక్షిభావంతో నిలిచి ఉండాలి ఎందుకంటే సుఖ దుఃఖములు మనస్సుకు చెందిన అవస్థలు ఆత్మకి చెందిన అవస్థలు కావు కాబట్టి తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాలనుకున్నవాడు వైరుధ్యములకు తావు ఈయరాదు ఇప్పుడు మీరు గమనించండి లోకంలో మహాపండితులు ఒక జీవితకాలం వేదాంతాన్ని అధ్యయనం చేసి పది మందికి పాఠాలు చెప్పిన వాళ్ళు మీరు కనపడతారు కానీ వాళ్ళు రాగద్వేషముల పుట్ట కింద జీవిస్తూ ఉంటారు ఎందుకంటే మనం పుస్తకంలో చదివేది ఒకటి జీవితం వేరొకటి అనే వైరుధ్యాన్ని వాళ్ళు దృఢంగా తమ జీవితంలో పెట్టు కూర్చుంటారు ఎంత ఘోరంగా ఉంటారంటే సర్వం కల్విదం బ్రహ్మ అని పాఠం చెప్పి పుస్తకం మూసేసిన వెంటనే మళ్ళీ నేను వేరు నువ్వేరు వాడు వేరు వీడు వేరు వీడు వీడు మంచి వాడు చెడు అని ఈ విధంగా మొత్తం సమాజాన్ని అంతని ముక్కలు చెక్కల భావన చేస్తూ కూర్చుంటారు భేద దృష్టి అంటారు పుస్తకం చదివేప్పుడు అభేదాన్ని పాఠం చెప్పడం పాఠం అయిపోయిన వెంటనే భేద దృష్టితో జీవించటం వాడు వేరు వీడు వేరు అందరూ వేరు వేరే ఈ దేహమే నేను అనే దృష్టితో జీవించటం అటువంటి వైరుధ్యం ఉన్నంతకాలం వాడు విద్వాంసులైతే అవ్వచ్చు కానీ ఆత్మసాక్షాత్కారం కలవాడు మాత్రం కాలేడు కాబట్టి ఆత్మసత్వము పరమాత్మ అజమా కాదా నువ్వేదో ఒక సెటిల్మెంట్కి రా అజము అని మళ్ళీ జాతిని అంగీకరిస్తే కుదరదు అజము అంటే ఇంకా అజమే మరి ఈ సృష్టి ఏమిటిది మిథ్య మరి కనపడుతోంది కానీ ఉన్నది కాదు ఎందువల్ల కనపడుతోందంటే మాయ చేత కనపడుతోంది అలాగే దాన్ని వ్యాఖ్యానం చేసుకోవాలి కానీ మాధులు ఏం చేస్తారంటే అజాతమైన భావానికి జాతిని అంగీకరిస్తారు ఆ విధంగా జీవితంలో వైరుధ్యాన్ని పెట్టుకుంటారు ఇప్పుడు తత్వము అజాతము అమృతము అవునా కదా పరమాత్మ అజాతము అమృతము అంటే పుట్టుక మరణము లేనిది అయినప్పుడు అది పుట్టింది అంటే తప్పక మరణిస్తుంది కదా పుట్టి మరణించి ఎలా అవుతుంది అజాతో హ్యమృతో భావ మర్త్యతాం కథమేష్యతి ఇప్పుడు అసలు జన్మ ఈ టాపిక్ దగ్గర నేను మాట్లాడుతూ ఉన్నాను పౌరాణికమైన దృష్టికోణం వేరే ఉంటుంది దార్శనిక దృష్టికోణం వేరే ఉంటుంది పౌరాణిక దృష్టికోణంలో భా భూలోకంలో చచ్చిపోయి స్వర్గలోకంలో పుట్టితే జన్మ స్వర్గలోకం నుంచి జారిపోయి భూలోకంలో పుడితే జన్మ ఆ రకంగా దేశం నుంచి దేశాంతరాన్ని పొందటం పేరు జన్మ ఒక దేహం నుంచి దేహాంతరమును పొందుట జన్మ అని పౌరాణికులు భావన చేస్తారు అలాగే వాళ్ళ పురాణాల్లో కథలు అలాగే ఉంటాయి నన్ను ఎవడో గరుడ పురాణం మీరు తెలుగులో చేస్తారా అని అడిగారు ఎందుకంటే గరుడు పురాణం ఎవరు చేయట్లేదు పండితులు ఎవరు చేయట్లేదు ఎందుకంటే గరుడు పురాణం చేస్తే చచ్చిపోతామేమో భయం గరుడు పురాణం చేయకపోతే బతుకుంటాము గరుడు పురాణం చేస్తే చచ్చిపోతాం ఏ లేకపోతే గరుడు పురాణం చేస్తే తను చచ్చిపోకపోవచ్చు ఇంట్లో వాళ్ళు ఎవరైనా చచ్చిపోతారు కాబట్టి తను చచ్చిపోకూడదు ఇంట్లో వాళ్ళు చచ్చిపోకూడదు ఊళ్ళో చచ్చిపోయినా పర్వాలేదు తను చచ్చిపోకూడదు ఇంట్లో వాళ్ళు చచ్చిపోకూడదు కాబట్టి గరుడు పురాణం ఎవరూ చేయట్లేదు నాకు ఆ సమస్య లేదు నేను చచ్చిపోతానేమోననే భయం నాకు లేదు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో చచ్చిపోతారేమోననే భయం కూడా నాకు లేదు నా భయం వల్ల ఏమిటంటే ఈ దార్శనిక దృష్టికోణంలోంచి పౌరాణిక దృష్టికోణంలోకి మనం ఎందుకు వెళ్ళాలి అని అది నా భయం అది అయితే నా భయం అదని ఎదలవాడికి తెలియదు హెదలవాడేమనుకుంటాడంటే ఈ భయంతో అనుకుంటాడు మొత్తం నేను ఇవన్నీ వివరించిన క్లాస్లో కనుక మీకు చెప్తున్నా కానీ దార్శనిక దృష్టికోణంలో జన్మ అనగా ఒక భావం నుండి ఇంకొక భావాన్ని పొందుట పేరే జన్మ మీరు వినుంటారు ద్విజ రెండవ రెండవసారి పుట్టుక ఏమిటి రెండవసారి పుట్టుక పౌరాణిక దృష్టికోణంలో రెండవసారి పుట్టుకే ఉండే ఉపనయనం అయినప్పుడు రెండవ పుట్టుక అంటారు అక్కడ పుట్టుకంటే ఏమిటి పౌరాణిక దృష్టికోణంలో పుట్టుకు కాదు మరిది మరి ఏమిటి అక్కడ అంటే అభిమానంలో మార్పు వచ్చింది అంతకుముందు నేను ఉపనీతుడను అనే అభిమానం లేదు నేను గాయత్రి సంస్కారమును పొందినవాడను అనే అభిమానం అంతకుముందు లేదు ఇప్పుడు ఆ కొత్త అభిమానం ఆ పిల్లవాడికి అందజేస్తారు నాకు బాగా గుర్తు చిన్నతనంలోనే ఉపనయనం చేస్తే మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యే తొమ్మిదోయటే ఉపనయనం అయిపోయి మిగతా ఉపనయనం కాలి వాళ్ళని చూసి మనం చాలా గొప్ప మనకు కొత్త సంస్కారం ఒకటి వచ్చింది అని ఒక స్వాభిమానంగా ఒక సదభిమానమే దురభిమానం కాదు కానీ ఒక అభిమానం ఉండేది దాంతో పూర్వల్లాగా ఎప్పుడు పడితే అప్పుడు కాళ్ళు కడుక్కుని కడుక్కోకుండా అలా తినేయడానికి వీరు లేదు కాళ్ళు కడుక్కొని లేకపోతే స్నానం చేసి సంధ్య మార్చుకుని విభూతేదీ పెట్టుకుని మనం పవిత్రంగా భోంచేయాలి అని ఒక భావన అగ్నికార్యం చేయాలి అని ఒక భావన ఈ ఉత్సాహంగా చేసేవాళ్ళం అదిగో దాని పేరే ద్విజన్మ రెండవ జన్మ వస్తుంది ఇక్కడ ఒక మానసిక భావం నుంచి ఇంకొక మానసిక భావంలోకి మార్పు చెందడం పేరే జన్మ అంతేగాని ఇక్కడ వేరే పౌరాణిక జన్మ కాదు ఇటువంటి జన్మకి దార్శనిక జన్మ పేరు అలాగే సన్యాసానికి మూడవ జన్మ పేరు అక్కడ దేహంలో మార్పు ఏమొచ్చింది దేశంలో మార్పు లేదు దేహంలో మార్పు లేదు కానీ భావంలో మార్పు వస్తుంది నేను గృహస్థుడను అనే భావాన్ని తీసేసి నేను గృహస్థుడను కాను అనే అనే కొత్త భావాన్ని మనస్సులో గట్టిగా మార్పు చచ్చుకుంటే దాని పేరు అది ఇంకో జన్మ శంకర్ల చోటేమన్నారంటే సంస్కృతంలో అటువంటి ప్రయోగం కూడా ఉంది అహం సుఖీ జాత ఇప్పుడు కొడుకు పుట్టాడు అనుకోండి సహా పిత జాత హి became ఫాదర్ జాత అంటే బికెం జాత అంటే ఇంకో అర్థం కూడా ఉంది పుట్టినాడు అంతకుముందు నేను తండ్రిని అనే భావం లేదు ఇప్పుడు నేను తండ్రిని అనే భావం వచ్చింది ఇది ఒక జన్మ అంచేతనే పిల్లవాడు పుట్టినప్పుడు స్వీట్లు కొనుక్కొచ్చు ఊళ్ళో వాళ్ళ దానికి పంచి పెడతాడు వీడియో పంచి పెడతాడు స్వీట్ ప్యాకెట్ పట్టుకెళ్ళి నేను అలా స్వీట్లు చాలామంది దగ్గర తీసుకున్నాను స్వీట్ ప్యాకెట్ పట్టుకుని వస్తారు పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ మనకి సరే స్వీట్ తీసుకుంటా ఏమండీ ఏమిటి విశేషం అంటే నాకు కొడుకు పుట్టేటండి అంటే నేను తండ్రినే అయినాను ఒక భావన ఇట్ ఈజ్ ఎ బర్త్ బై ఇట్స్ ఇట్ ఈస్ ఎ బర్త్ అహం ఇది దార్శనిక దృష్టికోణం అలాగే ఉంటుంది అహం సుఖీ జాత ఇట్స్ ఎ బర్త్ అహం దుఃఖీ జాత ఇట్స్ ఎ బర్త్ ఇప్పుడు చెప్పండి ఈ బర్త్ అండ్ డెత్ అహం సుఖీ జాత అన్నవాడు మళ్ళీ మరుక్షణంలో దుఃఖీ జాత అంటే ఆ సుఖి పోయి దుఃఖి పుట్టాడు అనమాట సుఖి మరణించాడు దుఃఖి పుట్టాడు ఈ దుఃఖి మరణిస్తాడు మళ్ళీ సుఖి పుడతాడు ఏది పుడుతుందో అది పోతూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఈ బర్త్ అన్నది ఈజ్ ఇట్ ఫర్ ది మైండ్ ఆర్ ఈజ్ ఇట్ ఫర్ ది సాక్షి ఇట్ ఈజ్ ఫర్ ది మైండ్ సాక్షి చైతన్యానికి పుట్టుక మరణము రెండూ కూడా ఉండాలి कबटी परमात्म पुटका मरणने अक अभिप्रय चला सरलम कष्यूसद अजात आत्मतत्व अमृत से स्वभावत जाति उत्पत्ति పుట్టుకలేని ఆత్మతత్వము అమృతము దానికే దాని మాయయా జన్మన అంగీకరిస్తే తప్పు లేదు పైన చెప్పినట్టుగా మాయయా భిద్యతే ఏతత్ దాంట్లో తప్పేనా మాయచేతను తప్పులేదు కానీ యథార్థంగానే జన్మని అంగీకరించటం మటుకు అదే అది పద్ధతి కాదు जाति ने अंगीक यथार्थाने परमार्थतवा यथार्थाने पुटेन्दी जगत् यथार्थ परमात्म जगद्रूपनदी अति अंगीक अंत वा तत्वा तेलो लेकु अने अभिप्रय तातंचे तदव मत्यता मेष्यती అవశ్యం అయ్యా మీరు పరమాత్మ జగద్రూపంగా ప్రకటమైనది నిజంగానే పుట్టింది అని మీరు అంటున్నారే ఒకవేళ నిజంగానే పుట్టిన పక్షంలో తప్పనిసరిగా మరణించి తీరును అవశ్యం మర్త్యత మీరు ఆ సత్యాన్ని గమనించారా సో ఇప్పుడు చూడండి ఆత్మచైతన్యము సాక్షి అది దానికి ఆరంభం లేదు జాగ్రత్త అవస్థ ఆరంభం ఆ సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఆరంభము అవుతుంది అది మీకు తెలుగునో తెలుస్తుంది కాబట్టి మీరు జాగ్రత్త కాదు జాగ్రత్త అవస్థ తెలుసుకునేవారు సాక్షి చైతన్యానికి ఆరంభం లేదు కాబట్టి ఆత్మ ఇట్ ఇస్ ఎ బిగినింగ్లెస్ అంచేతనే ఎండ్లెస్ మీరు నిద్రపోతే జాగ్రత్త అవస్థ అంతమైపోతుంది కానీ ఆత్మ చైతన్యము సాక్షి అంతము కాదు ఎండ్లెస్ తర్వాత జాగ్రత్త కారణము ఆత్మ చైతన్యం ఆత్మ చైతన్య స్వరూపులై మీరు ఉండబట్టే జాగ్రత్త అవస్థ ఉదయించింది ఆ ప్రకాశించింది కానీ ఆత్మ చైతన్యానికి వేరే కారణం ఏమీ లేదు తర్వాత ఈ మూడు అవస్థలని నిలబెట్టేది ఆ సాక్షి చైతన్యం ఆ చైతన్యం నుండి మూడు అవస్థలు ప్రకాశిస్తూ ఉంటాయి కానీ ఆ చైతన్యాన్ని నిలబెట్టేది వేరే లేదు కాబట్టి అన్సపోర్టెడ్ తర్వాత జాగ్రత్త మనస్సులో దేహంలో ఇంద్రియాలలో జగత్తులో అన్ని ముక్కలు ముక్కల ముక్కల కింద ఉంటుంది అంత భిన్న భిన్న భిన్నాలుగా ఉంటాయి కానీ ఈ సర్వమును ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యంలో భేదం అనేది ఏదీ ఉండదు తర్వాత జాగ్రత్త అవస్థలో దేహంలో ఎప్పుడూ మార్పులు వచ్చేస్తూ ఉంటాయి పరిణామం కానీ ఈ మార్పులకు సాక్షిగా ఉండే పరమాత్మ ఎందు ఎట్టి మార్పు ఉండదు కాబట్టి పరమాత్మ పూర్ణము కూటస్థము శాంతము పరమాత్మ నిశ్శబ్దంగా ఉంటుంది పూర్ణమైన నిశ్శబ్దము అంటే వాగ్ వాక్ వాగ్ వ్యవహారమునకు అతీతంగా నిశ్శబ్ద స్వరూపంగా ఆత్మచైతన్యము ప్రకాశిస్తూ ఉంటుంది దాని ఎందు పుట్టుక కానీ మరణము కానీ ఉండనే ఉండవు ఇప్పుడు అటువంటి ఆత్మతత్వాన్ని పట్టుకుని ఇది పుట్టింది అని చెప్పినట్లయితే దానికి నీవు తప్పనిసరిగా మరణిస్తుంది అని నీవు అంగీకరించాల్సి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే వాడు చార్వాకు పక్షంలో చేరిన వాడు అవుతాడు వైదిక పక్షానికి చెందినవాడు కాదు అంచేతనే దేహమే నేను అనే అభిమానము ఇది సర్వశాస్త్ర విరుద్ధమని ఆ అభిమానంలో ఉండడానికే వీళ్ళే ఒకవైపు ఆ అభిమానాన్ని నిలబెట్టుకుని ఇంకోవైపు వేదాంతం మాటలు మాట్లాడడం అది పెద్ద వైరుధ్యం ఆ వైరుధ్యంలో ఉండబట్టే ఆ దోషం మన ముఖం మీద కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది ఆ వైరుధ్యంలో ఉండరాదు సజా అమృతో భావ స్వభావ సన్ ఆత్మా సో సత్మా స్వభావ దాని స్వరూపముచేతనే పరమార్థముగా అజాతము అమృతము భావ ఉన్నది అది ఏ భవతి భావ ఉన్నది ఆత్మయే ఇప్పుడు చూడండి నేను మీ గురించి అడుగుతాను సపోజ్ మీరెవరు అని నేను అడుగుతా అడిగితే మీరు చెప్తారు సపోజ్ మీరు నన్ను అడగండి హూ ఆర్ యూ నేను అంటాను అహం బ్రాహ్మణ అని చూడండి అహం బ్రాహ్మణ లేకపోతే అహం క్షత్రియ వాటెవర్ బ్రాహ్మణత్వము ఆత్మధర్మం కాదు మరి ఆత్మ ఏమిటి బ్రాహ్మణ ఆత్మ కాదు మరి ఆత్మ ఏమిటి అహం బ్రాహ్మణ అని నీవు తెలిసి అన్నావా తెలియక అన్నావా తెలిసే అన్నాడు కదా తెలిసి నేను బ్రాహ్మణుడను అని తెలుసుకుని అన్నాడు కదా అదిగో నేను బ్రాహ్మణుడను అని నీకు తెలియడానికి మూలంలో ఏ తెలివి గలదో అది నీవు నేను మానవుడను అను నేను మానవుడను అనే జ్ఞానం కలగడానికి మూలంలో ఏ చైతన్యము అది నీ స్వరూపం మానవత్వం స్వరూపం కాదు నేను ఏ నేను ఫలానా అని అనుకోవడానికి నేను ఉన్నాను అని మీరు అన్నారనుకోండి నేను ఉన్నాను అనే జ్ఞానం కలగడానికి మూలంలో ఏ చైతన్యం ఉందో అది మీరు సో యుఆర్ దట్ బై ఉచ్ యు నో దట్ యు ఆర్ అది మీ స్వరూపం కాబట్టి దాని ఎందు ఈ సర్వము కూడా అజ్ఞానం చేత అధ్యారూపము చేయబడి తప్పిస్తే వాస్తవంలో అది అజము అమృతము ఉన్నది అది ఏ ఇంకొక విషయం ఈ సందర్భంలో చూడండి నేను పుట్టినాను నేను మరణించబోతున్నాను మీరు అనొచ్చు ఏ విడయ నిన్న మొన్న అదే చెప్పావు మళ్ళీ ఈవేళ కూడా ఇదే చెప్తున్నావు ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఎందుకంటే అక్కడ టాపిక్ అదే నడుస్తుంది సో తర్వాత ఇంకోటి మన జీవితంలో ఉండే పెద్ద వైరుధ్యం ఇదే నేను పుట్టినాను నేను మరణించబోతున్నాను అనేటువంటి భావన అనే విశ్వాసంతో మనిషి జీవిస్తున్నాడే ఈ విశ్వాసం అంత అప్సైడ్ అదే కానీ మరొకట్లేదు ఎందుకంటే అది ఒక లాజిక్కి అనుకూలము కాదు అనుభవం లేదు నేను పుట్టాను అని మీరు అనుభవం చేత చెప్తున్నారా లేక యుక్తి చేత చెప్తున్నారా ఏ బేసిస్ మీద చెప్తున్నారు నేను మరణిస్తాను అని మీరు అంటున్నారే అనుభవం చేత అని చెప్తున్నారా లేకపోతే యుక్తి చేత చెప్తున్నారా అనుభవ విరుద్ధము యుక్తి విరుద్ధము అటువంటి అభిప్రాయాన్ని నేను పుట్టాను నేను మరణించబోతున్నాను నేను ఫలానాప్పుడు పుట్టాను ఫలానా చోట పుట్టాను ఫలానా వాళ్ళకి పుట్టాను పుట్టాను అని అంగీకరిస్తే ఇంక మొత్తం కట్టంతా కట్టగట్టుకుని వస్తుంది ఇదంతా పట్టుకుని వీడేమో ఆత్మస్వరూపాన్ని ఏం తెలుసుకుంటాడండి ఎలా తెలుసుకుంటాడో ఏం తెలుసుకుంటాడు యో నిత్య శాశ్వతో నహన్యతే హన్యతే హన్యమానే శరీరే ఏమర్థమైనట్టు మీకు కాబట్టి నేను పుట్టాను అని అనుకుంటున్నంత కాలము అది ఇట్స్ అన్ అప్సైడ్ నోషన్ ఇట్ ఈస్ ఆ నోషన్ ఆ భావన మనస్సులో ఉన్నంతకాలము వాడికి స్వరూపము తెలిసే పనేలేదు అదే అంటున్నారు ఆయన భాష్యకారులు కథం మర్త్యతామేష్యటువంటి పరమాత్మతత్వము కుట్టింది అంటే మరణిస్తుంది కదా దాన్ని మృత్యువు పొంది మృత్యువు దాన్ని పట్టుకుంది నువ్వు ఎలా చెప్పగలవు కథం మర్చ్యతా మెష్యతి అది మరణించే స్వభావం కలదు ఎలా అవుతుంది ఎన్నటికీ కాదు తర్వాత ఇంకోటి ఆత్మజ్ఞానం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎవెవేవో ఇప్పుడు పుస్తకాలు చదివి తెలుసుకుంటాను చూడండి అలాంటిది అనుకుంటారు అలాంటిది కాదు ఇప్పుడు మీకు ఒక కథ ఉంది కథ కథని కథగానే స్వీకరించండి దాంట్లో స్పిరిట్ తీసుకోవాలి ఏదో శంకరాచార్య వెళుతుంటే ఓ మూగివాడు హస్తాములు కూడా ఇవ్వడం ఓ మూగివాడు ఆయన ఆయన ఆయనతో వెళుతూ ఉండి వాడిని వాడు మూగివాడు చదువు సంధ్యా ఏం లేదు గాయత్రి మంత్రం కూడా ఏమీ లేదు మూగివాడు కానీ హఠాత్తుగా శంకరాచార్యులు ఆయన్ని అనుగ్రహించేశారు అతను ఆత్మజ్ఞానైపోయాడు ఏదో గ్రంథం రాశాడు అలా శంకరాచార్య శిష్యుల గురించి కథల్లో చెప్తాడు ఎలా అయిపోయాడు హఠాత్తుగా జ్ఞాని ఇప్పుడు జ్ఞానము అనేది కావ్యాలు శాస్త్రాలు భాషలు వ్యాకరణాలు తర్కాలు మీమాంసలు చదివి తెలుసు పొందేది అయితే అలా ఎలా అయిపోయాడు మూగివాడు ఓవర్ నైట్ అయిపోయాడు అంటే మీరు ఏం చెప్పాలి శంకరాచార్యులు ఆ శక్తిపాతం లాగా అలా ముట్టేసుకుంటే ఏదో అయిపోయిందని చెప్పాలి అలాగే చెప్తారు కూడా దట్ ఈజ్ హౌ దెస్ సే ది మూమెంట్ దే బిలీవ్ లైక్ దట్ అండ్ దెస్ సే లైక్ దట్ ఈ జీవితంలో వాళ్ళు తత్వాన్ని తెలుసుకునే ఛాన్సే పోగొట్టుకుంటారు Why is that they are waiting for a wrong thing? Mahatma says, we do door moondhu nilapadda. A door teruchkunta, laupal galda, nilapadda a door moondhu. Kane, a door moose unde. We do teruchkunthuk wait just to nade. Adhi, it's a painted door. Ah. Adhi, it's a painted door. Adhi, teruchkunhe prasaktya hoondhi, vada laghe nilapadungtada, vada batukanta nilapadungtada. అలాగే నేను పుట్టేనని జాతకం పట్టుకుని తిరిగి వాడికి ఆత్మ ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి హీఈ స్టాండింగ్ బిఫోర్ ఎ పెయింటెడ్ కాబట్టి హస్తామూలకుడు ఓవర్నైట్ శక్తిపాతం చేస్తున్న జ్ఞాని అవ్వలేదు అతను ఏది తెలుసుకున్నాడంటే నేను యొక్క స్వరూపంలో మనము భావన చేసే ఈ సర్వము మిథ్యాని తెలుసుకున్నాడు దానికి మహాపాండిత్యం అక్కర్లా నేను బ్రాహ్మణుడను రాంగ్ నేను మనుష్యుడను రాంగ్ నేను తండ్రిని తల్లిని నేను సన్యాసిని నేను గ్రహస్థను ఇట్ ఈస్ రాంగ్ అండ్ రాంగ్ అండ్ రాంగ్ అండ్ రాంగ్ అండ్ రాంగ్ ఆల్ ది వే వాట్ ఆల్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అది తెలుసుకున్నాడు తెలుసుకునే కృతార్థుడ కాబట్టి నథింగ్ ఈజ్ రైట్ అని తెలుసుకోవటమే గొప్ప జ్ఞానము అయామ్ వాట్ అయామ్ అంతకు మించి అయామ్ అన్నదానికి దేనిని మీరు జత చేయటానికి వీలు లేదు అంటే మనం చిన్నప్పుడు ఏం నేర్చుకుంటాం నేను చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాను పుట్టాను ఏ జ్ఞానమూ లేదు కొద్ది రోజుల తర్వాత నేర్చుకున్నాను ఫలానా వ్యక్తి నా తల్లి ఫలానా వ్యక్తి నా తండ్రి నేను ఫలానా రోజును పుట్టాను అని నేర్చుకున్నా ఇంకా నేర్చుకుంటున్నాను వీడు నా బ్రదరు వీడు నా సిస్టరు ఇంకా నేర్చుకుంటున్నా నేను బ్రాహ్మణుడను అని నేర్చుకున్నా ఆ తర్వాత నేను ఉపనీతుడను అని నేర్చుకున్నాను ఆ తర్వాత నేను గృహస్థునం నేర్చుకున్నా ఆ తర్వాత నేను తండ్రిని అని నేర్చుకున్నా ఇవన్నీ నేర్చుకున్నా ఇప్పుడు వేదాంతం చదవడం ప్రారంభించా ఇప్పుడు ఈ నేర్చుకున్నదంతా తుడిచిపెట్టడమే ఇప్పుడు చేసిన పని ఏది నేర్చుకున్నానో అది మీరు ఎంతకాలంలో తుడిచిపెట్టగలుగుతారో మీరు చూసుకోండి ఏం తుడిచిపెట్టడానికి ఒక సెకండ్ చాలు లేదో యాభై టైం తీసుకుంటా ఉంటే తీసుకొచ్చు కూడా మబడీ విల్ ప్రివెంట్ యూ ఈ జన్మకు వద్దులే నాకు చాలామంది తెలుసు ఈ జన్మలో వద్దులేవా కంగారు పడుకు నువ్వు నువ్వు ఊరికే స్వామితత్వం ఏదానంత కంగారు ఎక్కువ ఈ జన్మ కాదు శ్రవణం చేస్తుంటే ఎప్పుడో వస్తుంది అనేవాళ్ళం నేను బోడొంద మందిని ఎదురు చాలామంది అలాగే ఉంటారు అలా ఒక్క ఒక్క జన్మలో వచ్చేది దానికి ఏదో కూడా చెప్తా శతకోటి శతకోటి జన్మ అభ్యస్తాన్ని కూడా ఓ వాక్యం ఓ అనుష్ శ్లోకం కూడా చెప్తాను వంద కోటి జన్మలు ంగారేముంది కాబట్టి ది ప్రాసెస్ ఆఫ్ అన్లెర్నింగ్ నేను పుట్టాను చచ్చిపోతాను అనే దృష్టిని యూహట్ వైప్ అవుట్ చెరిపి దానికి జ్ఞానము అని పేరు కాబట్టి ఇక్కడ కొత్తగా తెలుసుకుని ఇదేది ఉండదు యదాంత జ్ఞానము అంటే ది ప్రాసెస్ ఆఫ్ అన్లెర్నింగ్ కాబట్టి ఆత్మ పుట్టింది అని అన్నట్లయితే మరణించాలి కాబట్టి అజము మరణించడం వల్ల కుదురుతుంది నా కథంచన మర్త్యత్వం స్వభావ వైపరీత్యం ఏష్యతిర్థ మర్త్యత్వాన్ని ఎన్నడూ పొందలేదు ఏ విధంగానైనా కూడా పరమాత్మ పొందలేదు ఎందుకంటే ఏదీ కూడా తన స్వరూపానికి విపరీతం కాలేదు ఇప్పుడు ప్లశ్చార్జీ మైనస్ ఛార్జి కాలేదు ఏదో చెప్పాను దృష్టాంతం నీరు నీరు కానిది కాలేదు అగ్ని చల్లగా అవ్వలేదు అగ్ని అగ్నిలాగే ఉంటుంది వేడిగానే ఉంటుంది ఎందుకంటే వేడి అన్నది దాని స్వరూపం ఆ స్వరూపానికి విపరీతం చల్లదనం కాబట్టి అగ్ని ఉంది అది చల్లగా ఉంది అనేది ప్రసక్తి లేదు అది అగ్నిగా ఉన్నంతకాలము వేడిగానే ఉంటుంది అదేవిధంగా ఆత్మస్వరూపము ఆత్మస్వరూపముగా ఉన్నంత వరకు अभी अमृतम वले अमृत मुगे उ तप मर्त्यु कानेरदू नमृत मर्त्यम न मर्त्यमृत तथा प्रकृतेरन्य भाव न कथि भविष्य इपड़ अमृतमु అమృతము నశించనిది మర్త్యము నశించేది రెండు ఉంటాయి అమృతము మర్త్యము ఎన్నటికీ కాలేదు మర్త్యము అమృతము ఎన్నటికీ కాలేదు ఎందుకంటే ప్రకృతే అన్యథాభావ ప్రకృతి అంటే స్వరూపం ఇప్పుడు అమృతం ఉన్నది దాని స్వరూపమేమి మరణించకపోవుట దాని స్వరూపం ఆ స్వరూపం మారిపోయి ఆపోజిట్ అయిపోతే దాన్ని అన్యథాభావ అంటారు ఇంకొకటి అయిపోవడం మరొకటి అంటే అపోజిట్ అయిపోవడం ఆ అపోజిట్ ఇప్పుడు ఉదాహరణకి మీ పాస్బుక్ బ్యాంకులో పాస్బుక్లో క్రెడిట్ డెబిట్ అని ఉంటుంది సపోజ్ ఓవర్ నైట్ బ్యాంక్ వాళ్ళు రూలు పాస్ చేసి క్రెడిట్లు డెబిట్లు డెబిట్లు క్రెడిట్లు అయిపోయాని పాస్ చేశారనుకోండి ఒప్పుకుంటారా మీరు మీరు ఒప్పుకోరు ఎందుకంటే క్రెడిట్ క్రెడిట్ డెబిట్ ఎలా అవుతుంది డెబిట్ డెబిట్టే క్రెడిట్ ఎలా అవుతుంది ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ లేకపోతే ఇంకీ పైనుంచి తూర్పు కాస్త పడమరైపోయింది పడమరు కాస్త తూర్పు అయిపోయింది ఒప్పుకుంటారా ఒప్పుకోరు కాబట్టి మర్త్యము అమృతము కాలేదు అమృతము మర్త్యము కాలేదు ఎందుకంటే ప్రకృతే అన్యథాభావ కథంచిత్ నవిష్యతి స్వరూపము తలకిందులైపోవట ఏ విధముగానైనాను సంభవము కాదు అంచేతనే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే దేనికి పెడితే దానికి తల ఊపడం అనేది మంచి లక్షణం కాదు మనకి పె పెద్దవాళ్ళు ఏమని చెప్తారంటే ఊరికే ప్రిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకు తల ఊపడం నేర్చుకోమని చెప్తారు ఎందుకంటే వీడు ప్రశ్నలు వేస్తే వాళ్ళు ట్రబుల్లో పడతారు తల ఊపడం అలవాటు చేసుకుంటారు ఆ తల ఊపడం అలవాటు చేసుకుని తల ఊపుతూ ఉంటారు నాకు ఆశ్చర్యం వేసింది మేము చిన్నప్పటి నుంచి సత్యనారాయవ్రతం వింటున్నాం సత్యనారాయణ వ్రతంలో ఏమైనా ఉంటుంది వీడు నావ అక్కడ వెయిటింగ్లో ఉంటుంది షిప్ యార్డ్లో నావ ఉంటుంది బోట్ యార్డ్లో దాని నిండా బంగారం ఉంటుంది వీడు వ్రతం చేసి ప్రసాదం తినడం మానేసి అక్కడికి వెళ్తాడు వెళ్తే ఆ బంగారం అంతా కూడా ఆకులు అలములు అయిపోతుంది నావ పైకి తేలిపోతుంది బంగారం ఉంటే బరువుండే అడుక్కున్న నావ కాస్త అంత బంగారం ఉందన్నమాట అది పైకి తేలిపోతుంది అయ్యయ్యో ఇదేమిటి నావ పైకి వెళ్ళిపోయింది ఏమిటని ఆశ్చర్యపోయి లోపలికి వెళ్ళి చూసుకుంటే ఆకులు అలములు ఉంటాయి నేనేదో నాకు గుర్తున్న స్టోరీ చెప్తున్నా అది ఒకవేళ పర్ఫెక్ట్గా లేకపోయినా ఇప్పుడు అదో ఇష్యూ చేసుకోకుండా మీరు ఉంటే పాయింట్ ఆకులు అలములు అయిపోతాయి అప్పుడు ఏమిటి ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఆ భార్య వచ్చి చెప్తుంది మీరు ప్రసాదం తినకుండా వెళ్ళిపోయారు అనిచేత సత్యనారాయణ స్వామి కోపం వచ్చేసి అలా చేశాడు మీరు మళ్ళీ రండి కాళ్ళు కడుక్కు రండి అని ఆ కాళ్ళు కడుక్కుని ఆచిమనం చేయించి అప్పుడు చేతిలో ప్రసాదం వేసి కళ్ళు మూసుకుని ఆ నోట్లో వేసుకుని దండం పెట్టుకుని ఇప్పుడు వెళ్ళి చూసుకుంటే మళ్ళీ బంగారం ఉంటుంది మళ్ళీ నావతికి ఉంటుంది ఈ కథ నేను చిన్నప్పటి నుంచి వింటున్నాం ఒకసారి కాదు రిపిటేషన్ అలా మెకానికల్గా రిపిటేషనే ఒకసారి నేను సజ్జనావృతం చేసినప్పుడు ఈ కథ విన్నదేనండి ఇంకా అక్కర్లేదని అన్న ఏ నోరు మూసి కూర్చో అని కోపాడి కూర్చోబెట్టి నా చెట్లు వినిపించారు నేను మొత్తం కథంతా నాకు గంట సేపు నడుము పడిపోయి చిన్నతనం నుంచి వింటున్నాం ఎప్పుడు ఈ కథ మీద ప్రశ్న ఉదయించలేదు నేను మొట్టమొదటిసారి సైలస్ వరకు వెళ్ళాను అక్కడ ఏదో సిని అయినప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాను వెళ్ళి మీరు ఏదైనా చెప్పండి అన్నప్పుడు సత్సంగంలో ఒక కుర్రాడు అడిగాడండి ఏమిటి వాటిస్ దిస్ గాడ్ అడిగాడు సత్యనారాయణ స్వామి చాలా గొప్పవాడు నువ్వు అంటున్నావే ఏమిటి ఇదేనా గొప్ప అని అడిగారు వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈజ్ ప్రసాదం నోట్లో వేసుకోవడం మర్చిపోతే వెంటనే అంత పనిష్మెంట్ ఇచ్చేస్తాడా మళ్ళీ ప్రసాదం నోట్లో వేసుకోగానే అంతా కూడా చేరిపేసి వెళ్ళి అంతా వాపస్ క్యా బాత హే ఈ గాడికి ఓ ప్రిన్సిపుల్ పాడు ఏం అంత వెరీ ఫికిల్ మైండెడ్ ఓ క్షణం ఇలా ఉంటాడు మరో క్షణం మరోలా ఉంటాడు వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ అని అడిగారు అడిగితే కొంతమంది ముఖముఖాలు చూసుకున్నారు ఎందుకంటే అప్పుడే సత్యనారతం అయ్యే వాళ్ళు ఏ అలాంటి ప్రశ్నలు పెడతారు ఇప్పుడు నేను చెప్పేది ఎదురు చెప్పాను అది అర్థవాదం ఆయన ఊరికే ప్రసాదం తప్పకుండా తినాలి తప్ప వెళ్ళిపోకూడదు తినకుండా వెళ్ళిపోకూడదు అని దాని అర్థం అంతేగాని అలా జరిగిందని కాదు ఇట్స్ నాట్ ఎ హిస్టారిక అకౌంట్ ఇట్ ఈజ్ ఎ స్టోరీ చిన్నపిల్లలకి చెప్పే స్టోరీ ఇలాంటి స్టోరీ అది కూడా మీ బుద్ధిమంతులకు చెప్పే స్టోరీ కానే కాదు అది చిన్నపిల్లలకి అంటే చిన్నపిల్లలంటే స్పిరిచువల్గా వీళ్ళు ఇంకా ఎదగలేదు అటువంటి వాళ్ళకి ఇంకా ఆ లెవెల్లోనే ఉన్నారండి అనుకోవాలి మరి ఏం చేస్తాం చేస్తాం అని అలాగే అనుకోవాలి సో చిన్నపిల్లలకి చెప్పి కథ మన అన్నది నీ ఆ కథ యొక్క తాత్పర్యం ఏంటంటే ప్రసాదం తిని వెళ్ళడం అవసరము అంతే తాత్పర్యం ఆ దానికి నీకేమైనా అభ్యంతరం ఉందా దాంట్లో అభ్యంతరం ఏమి దట్ ఈస్ క్రీ అని అన్నాడు అని అన్నాడు ఇలాంటి కథల వల్ల మాకు మనస్సుకు చాలా కష్టంగా ఉంటుందన్నాను నేను అన్నాను కరెక్టేనా నువ్వు ఐ అప్రిషియేట్ యువర్ థింకింగ్ అని చెప్పేసి కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి ఇప్పుడు సత్యనార్థం ఉరిక చెప్పాడు బీ అలర్ట్ అంటే మనము ప్రతిదాన్ని ప్రశ్నించాలి ఇది ఇలా ఎందుకుంది దీంట్లో ఉండే లాజిక్ ఏమిటి అని తెలుసుకోవాలి పరిశీలించాలి ఇన్వెస్టిగేట్ చేయాలి శాస్త్రాన్ని చాలా ప్రేమగా అధ్యయనం చేయాలి తర్వాత మన జీవితంలో ఎన్ని వైరుధ్యాలున్నాయో పరిశీలించి తెలుసుకుని వాటి అన్నిటినీ కూడా పసిగట్టాలి ఎప్పుడైతే వైరుధ్యాన్ని మన జీవితంలో మనం పసిగడతామో ఆ వైరుధ్యం నుంచి బయటపడిపోతాం కాబట్టి మనం ఈ అజ్ఞానం నాకుంది అని నేను గుర్తుపట్టిన క్షణంలో అజ్ఞానం పోతుంది ఈ కన్ఫ్యూషన్ నాలో ఉంది అని నేను తెలుసుకున్న క్షణంలో దెవతలకు పోతుంది కాబట్టి అసలు ఈ అజ్ఞానము ఈ భ్రాంతి ఇది ఎలా ఆపరేట్ చేస్తోంది నా జీవితంలో ఈ భ్రాంతి ఏ విధంగా ఆపరేట్ చేస్తుంది ఇది నా జీవితాన్ని ఏ దిశలో నడిపిస్తోంది ఈ భ్రాంతి అని మనం ఇన్వెస్టిగేట్ చేయాలి నాకున్న అజ్ఞానం గురించి నాకు స్పష్టమైన కల్పన ఉండాలి ఇంకో ఇది నా అజ్ఞానము నేను దేహాభిమానంతో ఉన్నాను దేహధర్మాల్ని నా నెత్తిమీద వేసుకుంటున్నాను మమ అని ఒక భ్రమ పెట్టుకుంటున్నాను మమకారము నాది కానిది మమ అని అనడానికి సంబంధం లేని వస్తువులను పట్టుకుని మమ మమా అంటున్నాను ఇది నా అజ్ఞానం యొక్క స్వరూపము అని ఎవడైతే తన అజ్ఞానము యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు అజ్ఞానము నుండి బయటపడిపోతాడు కాబట్టి నేను పుట్టాను అనే ఆలోచన మాండక్య కారికలు చదవడం అయిన తర్వాత నిజానికి భగవద్గీత రెండో అధ్యాయం చదివిన తర్వాత కూడా ఇంకా నేను పుట్టాను అని ఓ కొండలని కాగితం ఒకటి పట్టుకుని ఇటు తిరుగుతున్నాడు అంటే వాడు హీ డిసైడెడ్ నాట్ టు నో ది ట్రూత్ హీ పోస్ట్ పోన్డ్ నాట్ టు నో ది ట్రూత్ కాబట్టి అటువంటి వైరుధ్యాన్ని మన జీవితంలో మనము ప్రవేశపెట్టరాదు అదే ఆ శ్లోకం యొక్క తాత్పర్యం అది భాష్యం యస్మాత్ నభవతి అమృతం మత్యం లోకే లోకంలో మీరు చూసుకోండి ఆకాశం ఉన్నది ఆకాశానికి మరణము లేదు మరణము లేని ఆకాశము మరణించినట్టుగా మీకు ఎప్పుడైనా అనుభవం కలిగిందా లేదు కాబట్టి ఏది అమృతమో అది మర్త్యన్న భవతి మరణించేది కాదు నాపి మర్త్యం అమృతం తథా సో తథా అంటే అదేవిధంగా మరణించే స్వభావము గలది అమృతన్నభవతి అది ఎప్పటికీ అమృతము కాదు సో కనుక ఇప్పుడు ఎవరో ఎవరోలో చెప్తారు మీకు నేను ఏదో చేస్తానండి మీకు ఆయుద్ధాయం పెరుగుతుందండి అని చెప్తాడు ఆయుధ్యాయం పెరుగుతుందంటే ఒక రకంగా ఒక టెంపరీ అమృతత్వాన్ని నేను నీకు అందజేస్తానని వాడు చెప్తున్నమాటే కదా అమృతత్వం హండ్రెడ్ పర్సెంట్ అమృతత్వం కాకపోయినా నీకు ఆ అమృతత్వం యొక్క ఛాయ నీకు అందజేస్తాను అని చెప్తున్నాడు దేహము మర్త్యము కదా దానికి అమృతత్వం ఏమిటి అసలు అటువంటి భ్రమలో మనం పడవడం అనగానేమి ఆ భ్రమకి తాత్పర్యం ఏమిటి అటువంటి భ్రమల్లో పడనే రాదు ఎందుకంటే ఏది మర్త్యమో అది ఎన్నటికీ అమృతము కా జాదు కాబోదు తృతేస్వ అభావ స్వత ప్రచ్యుతి కథిత్ భవిష్యతి ప్రకృతిస్వరూపము మారిపోయి హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ అంటే డయమెట్రికలే ఆపోజిట్ అయిపోవటం అన్నది అది సంభవము కాదు దురదృష్టం ఏమిటంటే మెస్టారు మన జీవితాల్లో అజ్ఞానం ఉంటుంది కానీ ఈ అజ్ఞానము జ్ఞానంలాగా గోచరిస్తుంది అజ్ఞానాన్ని జ్ఞానంగా వాడు భావన చేస్తూ ఉంటాడు నేను పుట్టాను అంటాడు ఏమండి ఎప్పుడు పుట్టావు నువ్వు ఫలానా రోజును పుట్టాను అయితే నువ్వు ఇంకొక ఇప్పుడు నీ వయస్సు అంతా అరవై ఇంకో ఇరవై ఏళ్ళు నువ్వు బతుకుతావు అని చెప్తాడు ఏమండీ ఇరవై ఏళ్ళ తర్వాత చచ్చిపోతావు అంటే అనే కదా ఇరవై బతుకుతాం అంటే ఇరవై తర్వాత చచ్చిపోతావు కదా ఇది చెప్పడానికి వాడు క్యాల్కులేషన్స్ ఇవ్వవేస్తాడు మీరేమనుకుంటారు ఇదంతా జ్ఞానం మీరు అనుకుంటారు జ్ఞానమా జ్ఞానమా అది అజ్ఞానం కదండి దాంట్లో జ్ఞానమేముందండి అది జ్ఞానం ఎలా అయిందండి అజ్ఞానం కదది కాబట్టి అజ్ఞానము జ్ఞానంలా జలామణి అవుతోంది చూసారా ఇది ఒక దోషం లౌకికులు అంటే సంసారుల జీవితంలో ఉండే ఒక దోషం అది నేను చెప్పి ఈ దోషం మీకేం పరుషంగా అనిపిస్తుందా అనిపిస్తే నన్ను మన్నించండి నేను ఐ కె నాట్ హెల్ప్ ఎట్ నిన్న నేను సమాధానము అనే పదానికి ప్రత్యుత్తరము అర్థం లేదని చెప్పా కానీ అది కరెక్ట్ కాదు ఉంది నేను డిక్షనరీ వెరిఫై చేశా ఉంది అర్థం ఉంది కాబట్టి నాకు కొంచెం ఓవర్ ఎన్థూజేజం ఎక్కువ కొంచెం నేను ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాను పూర్వకాలం వస్తే సినిమా యాక్టర్స్ ఉంటారు చూడండి వాళ్ళకి మళ్ళీ ఓవర్ యాక్ట్ చేయటం నాకు కొంచెం అలవాటు లేదా అంత దగ్గర కాబట్టి యూ అండర్స్టాండ్ సో నేను కొంచెం ఓవర్ అని టూ అలా మాట్లాడేస్తూ ఉంటాను సో అజ్ఞానమును పట్టుకుని జ్ఞానంగా అర్థం చేసుకుని అది జ్ఞానం అనుకుంటూ జీవిస్తారు లౌకికులు సంసారులు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ ఎవడైనా మహాత్ములు నాయన ఇది అజ్ఞానం రా అని చెప్తే కరెక్టేనండి మేము ఒప్పుకున్నాం మీరు చెప్పింది కరెక్టే అది అజ్ఞానమే కానీ ఇప్పుడు వెంటనే దాని నుంచి బయటపడి మాత్రం బయటపడమని మాత్రం మమ్మల్ని మీరు ఫోర్స్ చేయొద్దు వెంటనే బయటపడమే మరి ఎప్పుడు బయటపడతారు రిటైర్ అయిన తర్వాత బయటపడతాం అజ్ఞానం నుంచి బయటపడడానికి ఒక ముహూర్తం లేకపోతే మనవుడు పుట్టాక బయటపడతాం లేకపోతే మునిమనవుడు పుట్టాక బయటపడతాం అని సంసారులు అజ్ఞానాన్ని తమతో అట్టి పెట్టుకోవాలని చూస్తారు అంతేగాని ఆ వైరుధ్యం నుంచి తాము బయటపడాలి అని అనుకోరు కాబట్టి ప్రకృతి యొక్క అన్యథాభావము స్వరూపము అన్యథా అయిపోవటం తతహ అంటే తతహ అందువలన అందువలన అంటే ఏమిటి అమృతము మర్త్యము కాల కాలేదు మర్త్యము అమృతము కాలేదు అందువలన అందువలన స్వరూపము అన్యథాగా అయిపోవటము అన్నది అది సంభవము కానే కాదు ఇప్పుడు చూడండి ఇతరులు అజ్ఞానులు అని ఎవడైతే అంటాడో వాడు డబుల్ అజ్ఞాని ఏమండ నేను అజ్ఞానిని అని అన్నవాడు సింగిల్ అజ్ఞాని అజ్ఞానం మాత్రమే ఉన్నది నేను నా జీవితంలో ఈ అజ్ఞానము కలదు ఇది నాకు అర్థమైంది నా జీవితంలో ఈ అజ్ఞానము ఉంది అని అన్నవాడు వాడు అజ్ఞాని కాదు వాడు జ్ఞానస్వరుడు మీకు అర్థమైందండి పాయింట్ అదర్స్ ఆర్ ఇగ్నరెంట్ ఈజ్ ఎ డబుల్ ఇగ్నరెంట్ ఐ ఆమ్ ఇగ్నరెంట్ హీఈ్ ఎ సింగిల్ ఇగ్నరెంట్ అంటే హీఈ్ ఇగ్నరెంట్ ఐ నో దట్ దేర్ ఈస్ ఇగ్నరెంట్స్ ఇన్ లైఫ్ ఐ ఆమ్ ఇగ్నరెంట్ అనకూడదు అది ఐడెంటిఫికేషన్ అయింది నాకు నా జీవితంలో వైరుధ్యం ఉన్నది నా జీవితంలో అజ్ఞానము గలదు అని తెలుసుకున్నవాడు వాడు జ్ఞానస్వరూపుడుగా నిలిచి ఉంటాడు కాబట్టి నేను అమృతుడను అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అమృత స్వరూపుడు అయిపోతుంది తర్వాత జీవితంలో ఇది అజ్ఞానము అని తెలుసుకోవటము జ్ఞానములలోకల్లా శ్రేష్టమైన జ్ఞానం అది ఇది అజ్ఞానము అని ఇది జ్ఞానము అని జ్ఞానం సాధారణంగా లోకదృష్టల్లా ఉంటుంది ఇది జ్ఞానము అది తెలుసుకుంటే జ్ఞానం కానీ ఇది అజ్ఞానము ఇది నిషేధ శాస్త్రం కదా వేదాంత శాస్త్రం అంటే ఇది నిషేధ ప్రధానంగాను అపవాద ప్రధానంగా అపవాదం అన్నా నిషేధం అన్నా ఒకటే అపవాద ప్రధానంగా ఉండే శాస్త్రం గనక అజ్ఞానమును అజ్ఞానంగా తెలుసుకోవటము అది గ్రేటెస్ట్ జ్ఞాన ఐటీస్ సాధారణంగా సంసారులు తమ యొక్క అజ్ఞానం గురించి తెలుసుకోలేరు సర్వాన్ని తెలుసుకుంటారు శాస్త్రాలు చదువుతారు కావ్యాలు చదువుతారు సైన్సులు చదువుతారు ప్రపంచాన్ని తెలుసుకుంటారు ప్రపంచాన్ని తరచు చూస్తారు నాకు ఇంత అనుభవం ఉంది అంత అనుభవం ఉంది అంటాడు నాకు అకౌంట్స్ తెలుసు లేదా జీవితానుభవం ఉంది నా నేను ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని అంటాడు ట్రూ ఆల్ దట్ ఈస్ ట్రూ కానీ నా జీవితంలో ఈ అజ్ఞానము గలదు అని తెలుసుకుంటాడా తెలుసుకోడు సంసారులు ఎవడైతే తన అజ్ఞానాన్ని గురించి తెలుసుకుంటాడో వాడు హీస్ ది గ్రేటెస్ట్ జ్ఞాని ఇన్ దిస్ వరల్డ్ కాబట్టి ప్రకృతి యొక్క అన్యథాభావము అంటే స్వత ప్రచ్యుతి అంటే తన స్వరూపం నుంచి జారిపోవుట అనేది నా కథంచిత్ భవిష్యతి ఎట్టి పరిస్థితుల్లోనూ అమృతము మర్త్యము కాదు దానికి ఉదాహరణ ఏమిటంటే అగ్నేదివౌష్ణ్యస అగ్ని ఎలా అయితే ఉష్ణత్వాన్ని విడిచిపెట్టడం అన్నది సంభవము కాదు ఆ విధంగా ఆత్మచైతన్యము తన యొక్క అమృతత్వాన్ని అజత్వాన్ని విడిచిపెట్టడము సంభవము కాదు కాబట్టి ఈ ఈ మొత్తం ప్రకరణం యొక్క తాత్పర్యం ఏమిటంటే సాధకుడు అపవాదప్రవణుడు కావాలి అంటే నిగేషన్ నిషేధించటంలో మంచి నేర్పరి నిషేధ ప్రధానమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉండాలి నివృత్తి ప్రధానుడు కావాలి నిషేధం ఎప్పుడైతే మీరు చేశారో ఇది సత్యము కాదు అని మీరు ఎప్పుడైతే నిషేధించారో దేనిని నిషేధిస్తారో దాని నుంచి నివృత్తులు అవుతారు ఇది నాది అన్నారనుకోండి దాంతో ఆసక్తి బయలుదేరుతుంది నాది అనేది ఈ సృష్టిలో ఏది లేదు అని నిషేధించారనుకోండి ఇది నాది దేన్ని నాది అనుకుంటున్నారో ఇది నాది కాదు అని నిషేధించారనుకోండి వెంటనే దాని నుండి మీరు నివృత్తులవుతారు ఎప్పుడైతే ఇటువంటి రాంగ్ నోషన్స్ నుంచి నివృత్తులవుతారో అప్పుడు మాత్రమే వాడు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారు కాబట్టి పుట్టుక నాకు లేదు నేను పుట్టలేదు నేను పుట్టలేదు అని మీరు చెప్పనక్కర్లా నేను పుట్టాను అని చెప్పడం మానేస్తే సరిపడుతుంది ఇప్పుడు ఎవరో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అడిగారు అనుకోండి ఐ వాజ్ నాట్ బోర్న్ అని మీరు చెప్పారంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఐ వాజ్ నాట్ బోర్న్ అని చెప్పకూడదు డేట్ ఆఫ్ బర్త్ అడిగిన అంటే చెప్పేసేయాలి ఆ సందర్భాన్ని బట్టి ఎవడో జాతకం వాళ్ళు అడిగాడు అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎందుకు లేండి మీకు శ్రమ మీరు దాని గురించి ఎంత చేయకండి అని చెప్పాలి ఇమ్మిగ్రేషన్ వాళ్ళు అడిగారు అనుకోండి టక్కు టక్కుని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ చెప్పేయాలి